సూత్రభ ప్రసన్న దేవ నీతి మంత్రుడ గొప్ప దేవ అబ్రాహ్మ సాకుల దేవ మహాదేవానికి శోదం చేస్తాం ఇజ్రాయెల్ అయిన ప్రసన్న దేవ నీతి శక్తి మంత్రుడ ఈ దినం మాకు జ్ఞాపకం చేసుకుని మంది చూడలేకున్నారు మాకు సజ్జులు పెట్టిన దీవానికి నీకే సూత్రాలు నీకే మహిమేశ్వర ప్రభ దేవ ప్రేరిస్త పాటిం చేస్తున్న మహేశ్వ్రభ గణతం మీరే వాక్యం వరవ విజ్ఞాన ప్రార్థన మీరు నడిపించి ప్రసిద్ధాత్మ కుమరించండి మళ్ళీ ఇంకా చూపించి ఒప్పుకొని విడిచిపెట్టాలా విడిపించి నీ యొక్క స్వరూపని పొలిగా మార్చండి అలడియా విజ్ఞానంలో అంచగాల వాక్యంలో ప్రభ అలడియా సంపూర్ణ ప్రభ నానాల ఇసరప్రభ మీరే సాధించండి అలడియా రాక సమీపించింది భయంకర దినాల్లోను దుర్దినాల్లో నేసప్రభ చీకటి కాలంలోను శ్రమకాలంలో నేసప్రభ ఎట్లా జీవించాలా బుద్ధి జ్ఞానం కలిగించేసి పరిశుధాత్మ సహాయం చేసి మా స్వబుద్ధి ప్రభ విడిపించే మనసు ప్రెసిడెంట్ సరే వేరే ఒక పాట పాడతాను నేను మీరు బహుగా ఫలించినచూ మహిమా కలుగును త్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండేదారు ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండెదరు మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండెదరు నీరు కట్టినా తోటావాలే నీటి ఓటా వాలే నుండేదరు నీరు కట్టినా తోటవాలే నీటి ఊట నుండేదరు క్షామాములు తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును క్షామాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును బలపరచునుము మీ ఆత్మలను బలపరచును మీ ఆత్మలను అధికముగా ఫాలించుడి అధికముగా ఫాలించుడి మీరు బహుగా ఫాలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండెదారు చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింప చేయు ప్రభువు చెట్లు లేని మెట్టాలలో నదులు ప్రవహింప ప్రభువు ఎండియున్నా నేలా నెల్లా నేలా నెల్లా నీటి బొగ్గలుగా చేయువాడు నీటి బొగ్గలుగా చేయువాడు మన ప్రభువైనా ఏసునందు మన ప్రభువైనా ఏసునందు అధికముగా ఫాలించుడి అధికముగా ఫాలించుడి మీరు బహుగా ఫలించినచూ మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండేదారు ఈ రీతిగా ఫలించినచూ శిష్యులైండెదరు వడిగా ప్రవహించు నదిని బోలీ విస్తరింపాజేయు తన శాంతిని వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపాజేయు తన ఐశ్వర్యముతో నింపు ముది వరకు మోయువాడు ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముది మీ వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైనా ఏసునందు మన ప్రభువైనా ందు అధికముగా ఫాలించుడి అధికముగా ఫాలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండెదరు ఈ రీతిగా ఫలించినచో శిష్యులైండెదారు పాడేదారు మూగవారు గంతులు వేసెదరు కుంటివారు పాడేదారు మూగావారు గంతులు వేసెదరు కుంటివారు పొగడేదారు ప్రజలెలూ ప్రాభుని ఆశ్చర్య కార్యములాను పొగడెదరు ప్రజలూ ప్రాభుని ఆశ్చర్య కార్యములాను మహిమా గనతా చెల్లించుచు మహిమా ఘనత చెల్లించుచు అల్లేలు యా పాడేదూ మహిమా చెల్లించుచు చూ పాడేదరు మీరు బహుగా ఫలించినచూ మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండేదారు ఈ రీతిగా పాలించినచూ శిశులయుండెదరు హలలుయ నా నాయసుకే అన్న పాఠ పాడదం నా నాయసుకే నా జీవితం నీ కంకితం నా నాయసుకే నా జీవితం నీకంకితం కష్టములొచ్చిన శ్రమలు కలిగిన ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధనా కష్టములొచ్చిన శ్రమలు కలిగిన ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధనా రాదనా నాయ సుఖే నాజీవితం నీకం ఆరాదనా నాయసుకే నాజీ నీకంకిత శోధనలవచ్చ అవమానము కలిగిన అపనిందలు ఎదురైనా నీకే ఆరాధనా శోధనలు వచ్చిన అవమానము కలిగిన అపనిందలు ఎదురైనా నీకే ఆరాధనా ఆరాధనా నా ఏసుకే నా జీవితం నీకం కితం ఆరాధన నాయసు జీవితం నీకంకితం హలో లుయా థ్యాంక్ యూ అన్న ప్రెసిడెంట్ సరే వాక్యంలోకి వెళ్దాం అన్నా ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధిరా గొప్ప సర్వశక్తి సంపూర్ణ మా ఉన్నతండి మహిమ స్వరూపకు దేవ కృపమైన నీకే స్థుతుల స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకున్నదైనా మమ్మల్ని సజీలలో నిలబెట్టుకున్నారైనా దివారాత్తు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించనైనా దినవంత మీరే మా సహాయకు నర్పించినారైనా ఈ యొక్క మధ్య కాలశంలోనైనా మీ సందులో ప్రభావ నేను స్థుతించలాగన నేను మీ స్వరం వినలాగనా ఇచ్చినా యొక్క బట్టి నీకు వందనాల ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న అయినా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగంలో కలుగునుగా కాళలియా నా ప్రభావ మీ వాక్యం మీకు నేను ధ్యానించబోతున్నాగా మీరు మాతో మాట్లాడండి ప్రభావ మరుదయాల సరి చేయండి మీ యొక్క మనసు మా తలంపులు లోచన సంస్థం కొట్టి వెళ్ళిన ప్రభావ మీ తలంపులు మేము చోటిస్తున్నమేనా మరుదైన మీరుండండి మాతో మాట్లాడాను ప్రభావ మీకు పరిషదార్ నడిపింపు మాకు కనిగించండి వాక్యం సత్యమే గ్రహించలాగిన వాటిని అర్థం చేసుకుని ప్రభావ ప్రకటించలాగిన మీరే సహాయకులు నడిపించండి మీకు మనసు మా కనుగరించండి మీ ఆత్మసాహాయ మా కనుగరించి మరుదైలో మీరుండి మాతో మాట్లాడు పొందమని ఏసు క్రీస్త పరిషద నామం ఉన్న ప్రార్థనం తండ్రి మొదటి తిమోతి రచన పత్రికలో మనం లాస్ట్ టైం వాక్యం అది దేవుని సంఘము ఏ రీతిగా ఉండాలనే విషయము తిమోతికి పౌలు ఎట్లా వాళ్ళు ప్రవర్తించాలనేది తిమోతికి అక్కడ అప్పజెప్పినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి దేవుని సంఘం అన్నప్పుడు దేవుని బిడ్డలకే సాదుష్యము కాబట్టి జీవం దేవుని సంఘంలో ప్రజలు ఎట్లా ప్రవర్తించాలని ఆయన రాస్తున్నాడు కాబట్టి తిమోతి అంత యవన దశలో ఉన్నప్పుడు పౌలు తనకి ఎంతగానో పెద్దవాళ్ళని నియమించడం సేవకులు నియమించడం వాళ్ళు ఎట్లా ఉండాలా ఏ రీతిగా ఉండాలనేది పౌలు ఒక తిమోతికి ఆ యొక్క విషయాలన్నీ ఒక పత్రికలో రాసినట్టు మనం చూస్తాం కాబట్టి అది పౌలు ఎంత నమ్మకంగా ఆ తిమూతికి అప్పజెప్పిన పని అన్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు మనందరినీ ఒక యాజకుల్లాగా ఒక సేవకుల్లాగా దేవుడు మనందరినీ తయారు చేస్తున్నాడు కాబట్టి ఎందుకు అన్నప్పుడు ఆయన బిడ్డలకి ఏ రీతిగా జీవించాలా దేవుని సంఘం ఎట్లా ఉండాలా ఈరోజు ఎట్లా దేవుని సంఘం ఉంది అనేది సంఘం అంటే దేవుని బిడ్డలే కాబట్టి ఇది సత్యానికి స్తంభంలాగా ఉండాలా ఆధారంగా ఉండాలా అనేది దైవభక్తి కలిగి ఉండాలా అనేది అక్కడ చెప్తున్నాడు అందుకే పద్నాలుగవ వచ్చనంలో మనం చూసినప్పుడు మొదటి తిమూతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో శీఘ్రంగా ఎద్దకు వస్తున్న నిరీక్షిస్తున్నాను ఆయనను నేను ఆలస్యమైన ఆలస్యం చేసిన ఎడలా దేవుని మందిరములో అంటే దేవుని మందిరంలో అంటే అనే రావటం ఆలస్యం అవుతుందని అక్కడ దేవుని మందిరంలో అనగా జీవం దేవుని సంఘములు అంటే దేవుని మందిరం దేవుని మందిరమే దేవుని సంఘము అని చెప్తుంది ఇక్కడ అంటే మందిరమే సంఘం మన హృదయమే మందిరం అంటే మనమే ఒక సంఘం అని చెప్తుంది అక్కడ కాబట్టి జీవం గల దేవుని సంఘంలో అంటే సంఘంలో జీవం ఉండాలా కాబట్టి సంఘం అంటే మనుషులే కాబట్టి దేవుని సంఘం ఉన్నప్పుడు దాంట్లో జీవం ఉండాలని చెప్తున్నాడు అంటే దేవుని సంఘం ఎట్లాంటిది అని ఎట్లా ఉండాలా అని అక్కడ సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలన అది నీకు తెలియవలనని ఈ సంగతిలో రాస్తున్నాను అంటే తిమోతి తెలియదన్నట్టు అంటే ఎట్లా ప్రవర్తించాలా ఎట్లా చేయాలనేది అని తెలియదన్నట్టు కాబట్టి అందుకే పౌలు అవన్నీ తిమోతికి చెప్తున్నాడు అంటే ఆయన ఎక్కడో దూరంలో ఉన్నాడు ఎక్కడో పరిచయంలో ఉన్నాడు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు అక్కడ కాబట్టి అవన్నీ ఆయన ఒక పత్రిక రూపకంగా ఆయన తిమూతి రాసిన పత్రిక అన్నప్పుడు ఆయన శరలో ఉన్నప్పుడు ఆయన శరలో ఉన్నప్పుడు ఇవన్నీ పత్రికలు రాసినట్టు మనం చూస్తాం తీతుకు కూడా అదే తీతుకు ఈ తిమూతికి ఒకటేసారి పత్రికలు అవన్నీ కాబట్టి ఆయన అంత బంధకాలు ఉన్నా కానీ దేవుని బిడలో ఎట్లా ఉండాలనేది ఆయన ఏర్పరచుకున్న వారి నిమిత్తం ఎట్లా వాళ్ళు సంఘాన్ని ఏ రీతికి నడిపించాలా అనేది ఆయన అంతగా శ్రమ పొందినా ఆయన సువార్త ఆయన చేసిన ప్రణాళిక దేవుని పట్ల కొన్న అవగాహన అవన్నీ తిమూతితో కాబట్టి సంఘం ఎట్లా ప్రవర్తించాలంటే ఇక్కడ చెప్తున్నా అక్కడ ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అంటే సంఘంలో సత్యం ఉండాలా ఆ సత్యమునకు ఆ స్తంభం అంటే సత్యమే కదా ఏసు సత్యము కాబట్టి స్తంభముకు ఆధారమై ఉన్నది కాబట్టి ఆధారంలాగా ఉండాలా అంటే సంఘము అనేకులకు ఆధారంగా ఉండాలా సత్యాన్ని చూపించేలాగా ఉండాలా సంఘం కాబట్టి ఈరోజు సంఘం ఎట్లా ఉందన్నప్పుడు ఏ రీతిగా మనం దాన్ని అర్థం చేసుకోగలం అలాంటి ఆ రీతిగా దేవుడు పోలుస్తున్నాడు సంఘాన్ని కాబట్టి సత్యమునికి ఆధారంగా ఉండాలా ఒక స్తంభంలాగా నిలబడాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని బిడ్డలు కూడా ఒక సంఘం ఏసు దేవుడే సంఘ స్తంభంలాగా అంటే ఆయన ఒక ధ్వజం ఆయనే సంఘం కాబట్టి ఆయనే స్తంభంలాగా మనం చూస్తాం అగ్ని స్తంభంలాగా ఉండడం ఆయన ఆయన ఆయన నిలబడితే అగ్ని స్తంభంలాగా నిలబడడం మనం చూస్తాం దర్శనంలో ఏచంలో అవన్నీ చూస్తాం మనం ఏ ఆయన కాబట్టి మనల్ని కూడా ఒక స్తంభంలాగా ఆయన మందిరంలో నిలబెట్టినని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అక్కడ కాబట్టి జయించే నా దేవుని మందిరంలో సంఘంలో ఒక స్తంభంలాగా ఉంటారని చెప్తారు అక్కడ వ్యవహాన్ భక్తులు చెప్తారు అక్కడ కాబట్టి జయించే వాళ్ళు అట్లా ఉండాలని చెప్తున్నారు కాబట్టి ప్రతిదీ జయించినప్పుడు మనము సంఘంకి ఆధారంగా ఉండాలా అనేది పౌలు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఆ రీతిగా స్తంభంలాగా మనం ఉండాలా సత్యంలో ఒక స్తంభంలాగా ఉండాలా అంటే సత్యంలాగా సత్యాన్ని చూపించే మనం ఉండాలా వాళ్ళకి కనువిప్పు కలిగించే మనం ఉండాలా అనేది మనము చూస్తున్నాం అయితే లాస్ట్ ఈ ఈ స్తంభం అనే దానికి నేను జేమ్ స్టాంగ్ నెంబర్ లో చూసినప్పుడు ఆ డిక్షనరీలో చూసినప్పుడు అక్కడ ఏం చెప్తున్నా అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది స్తంభం అంటే ఏదో ఫిల్లర్ లాగా అనుకుంటాం కానీ కానీ చాలా ఆశ్చర్యకరం పిల్లలు అన్నప్పుడు అగ్నిస్తంభాలనుంది చూడండి అగ్నిస్తంభం లాగా ఉండాలా అంటే ఏసు ప్రవి అగ్నిస్తంభం కదా ఆయనే అగ్నిస్తంభం లాగున్నాడు మన ప్రవ్యు ఆయన దహించు అగ్ని కదా కాబట్టి అగ్నిస్తంభం లాగా తర్వాత చూడండి పైకి లేచే జ్వాల పైకి లేచే జ్వాల జ్వాలలు చూడండి అనేకులకు ఆసరగా మద్దతుగా అంటే అనేకులు ఉపశమనం కల్పించే వాళ్ళలాగా ఆదరణగా ఉండేవాళ్ళు ఒక రాజ్యం ఒక స్థలం ఒక కుటుంబం ఒక వస్తువుని స్థాపించేలాగా చూడండి నిలబెట్టడానికి చూడండి ఇవన్నీ అంటే స్తంభము అంటే దేవుని సంఘం ఎట్లా ఉండాలా అనేది ఇక్కడ చూడండి ఒక జ్వాల లాగా ఉండాలా అంటే దేవుని ఒక వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విజృంపజేయాలా దాన్ని ప్రజ్వలింపజేయాలా దేవుని సత్యాన్ని ఆ రీతికి అందుకు ప్రభు సంఘాన్ని దేవుడు ఎందుకు నిలబెట్టిండే పాతాలోక ద్వారాలు దాని దగ్గర ఎందుకు నిలబడి అంటే కూడా నిలబడలేదనంట అంత పవర్ఫుల్ దేవుడి సంఘాన్ని సాధించండి మన ప్రభు కాబట్టి అలాంటి సంఘము ఈ రోజు ఎట్లా ఉంది సత్యముకు ఆధారంగా ఉందా ఒక స్తంభం దేవుని కొరకు నిలబడిందా అది వెలుగుతుందా ప్రజ్వలిస్తుందా అనేకులకు ఆదరణగా ఉందా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం మనం కాబట్టి ప్రభు ఎందుకు అవన్నీ చూస్తున్నాం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈ రోజు యోహోన్ యోహోన్ భక్తుడికి చూపిస్తున్నాడు అక్కడ ప్రకటన మొదటి అధ్యాయంలో అవన్నీ చూపిస్తున్నప్పుడు మనం ఎట్లా ఉండాలా దేవుని సంఘాన్ని ఎట్లా ఈ రోజు జనులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ప్రవర్తించినప్పుడు మనం ఏం చేయాలా మనకెందుకు దేవుడు యొక్క విషయాలు మనం చూపిస్తున్నప్పుడు మనము ఎందుకు ఆర్థిక ప్రభువు నిలబెట్టిండి ఇంత కాలం వరకు ఎంతో భయంకర శ్రమలు ఉన్నా కానీ ప్రభు మనకి ఈ రోజు వరకు ఆయన ఎందుకు మనం సజీలుగా నిలబెట్టిన అంటే దేవుడిని ఒక ప్రణాళిక మన పట్ల ఉంది కాబట్టి దేవుడు నేను ఒక స్తంభం లాగా ఒక సత్యం లాగా ఆయనే సత్యం కదా సత్యం గురించి సాక్షిమటానికి నేను ఈ లోకంలో పుట్టినానని రేపు ప్రభు కాబట్టి ఆయన అమ్ముకున్న మనం ఆయన బిడలమైన మనం కూడా సత్యం గురించి సాక్షిమటానికి లోకంలో మనకు వచ్చినాం తల్లి గర్భంలో రూపింపుగా దేవుడు జనములకు ప్రవక్తగా దేవుడు మనం ఏర్పరచుకున్న ఇర్మే అందరూ చూస్తాం మొదటి అధ్యాయంలో నాలుగవ వచనంలో అంటే ఇరిమియా ఒక్కరికే అది చెప్పబడుతుందా చూడండి ప్రతి ఒక్క బెడ్డ గురించి చెప్పబడుతుంది ప్రతి ఒక్కరి గురించి చెప్పబడుతుంది అది కాదు అందరి గురించి చెప్పబడుతుంది కాబట్టి పాత నిబంధన కాలంలో వాళ్ళు అవన్నీ వాళ్ళ అనుభవాలు అవన్నీ రాసినారు కాబట్టి వాటి ప్రకారంగా వాటిని మనం ఆధారం చేసుకొని ఆ ప్రవచనాలు ఆ దర్శనాలను దేవుని యొక్క ప్రణాళిక ఏంది మనం పట్టాలి అర్థం చేసుకొని నేటి సంఘం క్రైస్తవ సంఘాన్ని మనం సిద్ధపరాలా ఒకప్పుడు ఒక గొప్ప వెలుగు వెలిగింది అది మొదటి ఆతి ఆదిమ సంఘం మొదటి శతాబ్దంలో మనం చూస్తే వాళ్ళు ఎప్పుడైతే ఆ పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నారో విజృంభించిన వాళ్ళ దేవుని సువార్త ఎక్కడ అడుగు అక్కడ ఆ తలం ఆ స్థలాలను భూ వాళ్ళు భయపడిపోయి ఆ దేశాన్ని షేప్ చేసేది అనేకులు భయం వణుకు పుట్టింది అంత పవర్ఫుల్ అభిషేకం పొందుకునే వాళ్ళు ఆనాడు ఆ సంఘము ఆ దేశాన్ని ఆ ప్రాంతాలనే కదిలించేసింది ఈ చివరి కాలంలో ఉంటున్న ఈ చివరి కడవరి వర్ష మందిరం విశేషంగా కడవరి కాలంలో ఆయన కుమరిస్తాడు తన ఆత్మను పర్శుదాత్మ అభిషేకం కాబట్టి ఏ సంఘం పొందుకుంటుంది పరశుదాత్మ అభిషేకం ఏ సంఘం కొంది పరశుదాత్మ అభిషేకం ఎక్కడో కొన్ని సంఘాలు ఉంటాయి కానీ అలాంటి అభిషేకం పొందుకున్న సంఘాలు వాళ్ళు అభిషేకం పొందుకున్నాక ఎంత భీవత్సమైన సేవ చేస్తుంది జ్వాలలాగా ఎగిరిండు వాళ్ళు జ్వాలలాగా ప్రజ్వలింపజేసిన దేవుని సువార్థను శీఘ్రంగా వ్యాపింప ప్రపంచ నాలుగు మూలపు స్వార్థ అందుకు మనకి ఈ రోజు సువార్థ అందిందంటే మనము ఈ ఆ కాలంలో ఉన్న ఆ దేవుని బిడలు ఎట్లా వాళ్ళు కాలాలు ముగించక ముందు ఎట్లాంటి సేవ చేసిండు ఈ చివరి యుగంలో ఉన్న మనము చివరి కాలంలో అంతే దేవులు ఉంటున్న మనము అలాంటి దానికంటే ఎక్కువ సేవ చేయాలి కదా మనం అందుకు దేవుడు మనం నిలబెట్టిండు అందుకు దేవుడు మనకి ఇవన్నీ ఎన్నో విషయాలు సత్యాలు మర్మాలు అవన్నీ మన కాలంలో అవి ఓపెన్ అయితేనే అది కేవలం అది ఆల్రెడీ దేవుడు ఓపెన్ చేసేసిండు కానీ మన అందుకు మనకి ఇవన్నీ ఇంట్లో తేటగా మనం అర్థం చేసుకోగలుగుతాం వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రకటించగలుగుతాం అంటే అది కేవలం ఆయన కృపనే ఎందుకంటే నేను ఒక స్తంభంలాగా ఒక సేవకులాగా దేవుడు నిలబెట్టి సత్యం ప్రకటించే సాధనంలాగా దేవుడిని మనం నిలబెట్టినప్పుడు మనం ఏం చేయాలా మనం మనం ఆ రీతిగా ప్రకటించాలి కదా ఆయన అభిషేకం పొందుకున్న మనమంతా ఇతరులు వెలిగించాలి కదా నువ్వు నీళ్ళు నువ్వు వెలుగులాగా ఉంటే ఇతరులు వెలిగించగలవనంటూ అనేక జీవితాల్లో చీకట్లు ఆరిపోయిన జీవితాలని ఒకప్పుడు వెలిగిన జీవితాలు ఈరోజు ఆరిపోయి తిరిగి వాటిని మళ్ళీ నువ్వేం చేయాలా పునరుత్వం చేయాలా అంటే తిరిగి రిస్టోర్ చేయాలా సంఘం ఒకప్పుడు దేవుడిని ఎట్లా ఆరాధన చేసింది సంఘం నడుస్తుందంటే వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంత పవర్ఫుల్ కార్యాలు జరిగినాయి పేతుని సరసాలు వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే ఎంత ఎంత భయంకరమైన విపత్తు నుంచి కూడా దేవుడు కాపాడి కదా శాసనాలను కూడా మార్చేసింది ఆయన ఒక వింత రకంగా దేవుడు కార్యాలు చేసింది అక్కడ అద్భుతాలు చేసింది అక్కడ అంత పవర్ఫుల్ ఉండే సంఘం ఒకప్పుడు కాబట్టి ఈ రోజు సంఘం ఆ రీతిగా లేదు ఒక మనం చూస్తే పాత నివంత కాలంలో ఏషియా రాజు గురించి మనం చూస్తాం ఆయన ఆ రాజు కాలంలో దానికి ముందు అంతా భయంకరంగా చాలా మంది రాజులు వచ్చిండ్రు వాళ్ళంతా విగ్రహార్థం చేసిండ్రు ప్రోత్సహించిండ్రుడు భయంకరంగా చేసిండ్రు ఆయన రాజైనప్పుడు దేవుని మందిరం ఎంత భయంకరంగా ఉంది బలఆర్పణ లేవు ఎంత భయంకరంగా యాజకులు సైతం వాళ్ళంతా విడిచిపెట్టేసి అంతా ఏరుపాటుగా వాళ్ళు యథావిధిగా జీవిస్తున్నారు పోయింది బలార్పణలు పోయిన అన్ని పోయి లోకాతీతంగా జీవిస్తున్నారు వాళ్ళంతా వాళ్ళంతా లేవిలు కూడా వెళ్ళిపోయినారు ఎప్పుడైతే ఆయన రాజైన తర్వాత చిన్నతనంలో రాజైనప్పుడు ఆయన వాటన్నిటిని క్లీన్ చేసేసి మందిరంలో వాటన్నిటిని తీసేసి కానీ రాజు చేసే పని కాదది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా అది రాజు చేసే పని కాదు కదా యాజకుడు దేవుని మందిరాన్ని ఆరాధన జరిపించాలా అవన్నీ సంపూర్ణంగా ఆయన చెప్పిన ఆజ్ఞలు కట్టడంలో అవన్నీ మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రభు ఏం చెప్పిండో వాటన్నిటిని ఆచరింపజేయాల యాజకులు కానీ లేవీళ్ళు వాళ్ళంతా చేయాలా కానీ వాళ్ళంతా ఏం చేసిండ్రు అవన్నీ విడిచిపెట్టేసి యథావిధిగా జీవిస్తున్నారు అప్పుడు ఆ రాజు వచ్చిన తర్వాత ఆయన చూసి ఎంత భయంకరంగా ఆయన చూస్తే దేవుని మందిరం ఎంత భయంకరంగా ఉంది అవన్నీ తలుపులన్నీ మూవే పడ్డాయి అవన్నీ ఎక్కడక్కడ పడేసిపోయిండు ఏది పాడుబడ్డ ఇల్లులాగా ఆ రీతిగా ఉంది దేవుని మందిరం అప్పుడు కానీ ఆయన ఎప్పుడైతే చూసిండో ఆ టైన్నిటిని తీస్తుంటే ధర్మశాస్త్రం దొరుకుతుంది అవన్నీ క్లీన్ చేస్తుండో ధర్మశాస్త్రం పడిపోయింది ఎక్కడ అంటే ధర్మశాస్త్రాన్ని కూడా విచ్చిపెట్టేసి అంటే దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తుంది కదా ఈ రోజు సంఘాలు దేవుడి చెప్పిన సత్యాన్ని ఒకప్పుడు బోధించిన సత్యం చెప్పిన సేవకులు ఈ రోజు అబద్ధాన్ని ఆచరణ చేసుకొని ఎవరో చెప్పిన కల్పితాలు ఎక్కడో తెచ్చిన ఆచారాలు తెచ్చిపెట్టుకొని ఈ రోజు సంఘం ఎట్లా భయంకరంగా ఉందో మరి అది అట్లనే ఉండాల్సిందేనా కాబట్టి అది ఆ రీతిగా ఆయన ఎట్లా ఉంటాడు అక్కడ కానీ ఆ రాజు ఏం చేసిన ఏషా రాజు ఏం చేసినంటే మొత్తం క్లీన్ చేసినప్పుడు ఆ ధర్మశాస్త్రం చదిపిస్తుంటే వాళ్ళు అంత ఏడ్చినట్టు ఇంత కాలం ఇంత శిక్ష మనకి ఎందుకు వచ్చిందంటే ఎందుకు దేవుడు శిక్షిస్తున్నంటే దేవుని కొరకు సమర్పించబడి యథావిధిగా ఈ లోకం ప్రకారంగా జీవించి నువ్వు తిరుగుబడతానని చేసి ఆ రీతికి చేస్తే నీకు శిక్ష ఉంటుంది ఎందుకంటే ఆయన ఎందుకు శిక్షిస్తున్నంటే నీ తిరిగి మళ్ళా రెస్టోర్ చేయాలని అది మనం గ్రహించక అంత అక్కడే చెక్కబడిపోయినాం కాబట్టి ఆయన మొత్తం క్లీన్ చేసినప్పుడు ఆ విగ్రహాలన్నిటిని పడగొట్టేసి ఆ బలిపిట్లు మొత్తం పడగొట్టేసి మొత్తం సంపూర్ణంగా నిర్మూలన చేసేసి తర్వాత ఆ పసక పండని ఆచరించడం చూస్తాం అప్పుడు అక్కడ వాక్యం లేముంది తెలుసా అంత ముందు రాజుల కాలంలో అంత ఉద్యవము అంత అంతగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఏ కాలంలో ఏ రాజుల కాలంలో జరగలేదంట అట్లనే ఉంది వాక్యం అక్కడ అంటే ఆ రాజు అంతగా తీర్మానించుకొని కానీ ఆయన రాజు పరిపాలన చేసేవాడు కానీ యాజు రాజు పని కాదది చూడండి యాజకులు చేయాల్సిన పని ఈ రోజు చేస్తలేరు కాబట్టి దేవుడు రాజును ఏర్పరచుకోండి ఆయన హృదయాన్ని ప్రేరేపించినప్పుడు ఆయన చేసిన ఆ రీతిగా అప్పుడు లేవులు అందరినీ పిలిపించిండు సేవకు అందరినీ పిలిపించి వాయిద్యగాలను పిలిపించి అందరినీ పిలిపించి కీర్తన వాడి దేవుడిని పండుగ ఆచరించి గొప్ప ఉద్యోగం తీసుకొచ్చింది ఆయన కానీ కొన్ని రోజులు బతికిండు ఆయన బతకలే చూడండి అంత ఉద్యోగం తీసుకొచ్చిండు ఆ రోజు పాత నిబంధన కాలంలోనే ఎన్నోసార్లు మా సైతమే విగ్రహార్థం వైపు ప్రజలు నడిపించినట్టు అందుకే రాజు అన్న వాడు ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటారు ఈ రోజు సేవకులు సత్యమైన మార్గంలో సంఘాన్ని నడిపిస్తే సేవకులు కూడా అక్కడ ఉన్న సంఘం కూడా సత్యంలోనే ఉంటుంది ఒక ఎప్పుడైతే అయితే వాళ్ళు కూడా తప్పిపోతారు ఎందుకంటే వాళ్ళనే పాటిస్తారు కాబట్టి అందుకే ఎందుకు ఈరోజు సంఘం తప్పిపోతుందంటే ఎందుకు ఆ రీతిగా వెలగలేకపోతుందంటే ఈ లోకాధిపైన ఆచారాలు తెచ్చిపెట్టుకొని దేవునికి రావాల్సిన మయమని వాళ్ళు దొంగిలించి ఏం చేస్తున్నారు దేవుని వాకి విరోధంగా చేస్తున్నారు దేవునికే మేము చేస్తామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు దేవునికి తిరుగుబడతారని చేసి ఆ రీతిగా ఉన్నారు కాబట్టి అందుకు తిమోతి ఈ దేవుడు ఎందుకు ఆ రీతిగా పావులు ప్రకటిస్తుందంటే రాస్తుందంటే అది ఆ రీతిగా ఉంది నువ్వు హెచ్చరించవాలని అన్నప్పుడు మనమేం చూస్తాం కాబట్టి దేవుడు మనకెందుకు ఇవన్నీ చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని సరి చేయాలా అందుకే తీతుకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చూసినప్పుడు మనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఇక్కడ ఈయన కూడా పౌలు శిష్యుడే ఈయన కూడా పౌలు సేవలో తిమోతి లాగా ఈయన కూడా యవనస్తుడే చూడండి నేను నీకు ఆజ్ఞాపించిన తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది చూడండి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి ఈ పత్రికలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి పత్రికలు ఈ చిన్న వాళ్ళకి యవనస్తులకి వీళ్ళు అంత అనుభవం ఈ వీళ్ళు పౌళ్ళు ఎంతోగా సేవ సేవలు తిరిగిన పౌలు సేవల తరబితి పొందిన వాళ్ళ వీళ్ళంతా తరిమిది పొందిన వాళ్ళు వీళ్ళకి దేవుడు ఎంత భారాన్ని ఇస్తానంటే ఇది ఇది చదివితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది పెద్దవాళ్ళు నియమించడం జనులు ఎట్లా ప్రవర్తించాలా యవనశ్రీలతో ఎట్లా మాట్లాడాల పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలా వయసు తక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్న ఎట్లా మాట్లాడాలా అవన్నీ చాలా జాగ్రత్తగా వీళ్ళకి వివరిస్తున్నాడు పౌలు ఎందుకంటే ఆయన అంతగా బ్యాలెన్స్ చేయగలుగుతారు కాబట్టి పౌలు అంత నమ్మకంతోనే పౌలు వాళ్ళకి పత్రికలు రాస్తావు అన్నీ నువ్వు నా నా నుంచి ఏం నేర్చుకున్నావు అవన్నీ వాటన్నిటిని కాపాడు నీ పరిచయం అన్నిటి లోపంగా జాగ్రత్తగా చూసుకో సువార్తకుని పనిచేయి సంపూర్ణంగా జరిగించు అవన్నీ హెచ్చరిస్తే ఉంటాడనట్టు కాబట్టి ఈ రోజు మనం చూస్తే సంఘాలలో దేవుని బిడల్లో ఆ రీతి ఉన్నప్పుడు వాటిని మనం సరిచేయాలా అనే విషయము నేను ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని చూడండి ఆయన ఎందుకు అక్కడ విడిచిపెట్టిందంటే లోపం ఉన్న వాటి దిద్దాల అంటే ఈ రోజు ఈ రోజు సంఘంలో లోపాలు ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి చూడండి వాటన్నిటి మనం ఏం చేయాలంటే దిద్దాలంటే సరి చేయటం వాటన్నిటి రెస్టోర్ చేయటం ఏషేరా చేసిండా లేదా రెస్టోర్ చేసిండి ఆయన చూడండి అవన్నీ చేసిండు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో ఈ లోకాతీతంగా మనం జీవిస్తూ ఉంటాం ఎందుకంటే వాక్యము మన నుంచి అది వాక్యం తొలిగిపోతే మనం ఎట్లా ఉందంటే మన భాష కూడా మారిపోతా ఉంటుంది మన నడవడి అన్ని మారిపోతా ఉంటాం ఎప్పుడైతే వాక్యం మన ఉదయంలో ఉంటుందో దేవుని భయం మనకుంటుంది కాబట్టి సంఘం ఈరోజు అంత భయంకరంగా నడుస్తున్నప్పుడు వాటి అన్నిటిని మనము విషయం చెప్తున్నా అక్కడ కాబట్టి మనం ఆ రీతిగా చేయాలంటే చూడండి ఆ రీతి ఉండాలంటే మనము దేవుని ఆత్మతో నింపబడి ఆయన కొరకు రోషంగా మనం జీవించాలా ఒక స్తంభం మనం నిలబడాలా దేవుని నా దేవుని మందిరంలో నడిపించే ద్వార పాలకొనాడు అంటే ద్వార పాలకడు ద్వారం లోపలకు నడిపించేవాడు లీడర్ లాగా కాబట్టి మనం ఆ రీతిగా నిలబడాలా ప్రభు కొరకు ఎన్నో విషయాలు ప్రభు మనకు బయలుపరిచిండు ఎన్నో విషయాలు కనీ రీతిగా ఆయన అవన్నీ బయలుపరిచిండు మనం ఎంత చదువుకున్న వాళ్ళం కాదు ఎంత కాదు కానీ దేనికి పని కానీ దేవుడు ఆయన మైమణి మీతో మనకు మనం మనకి ఇవన్నీ చూపిస్తాను కనుక మనమేంజాలంటే వాటి అన్నింటినీ సరి చేయాలా ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిచేయటం అంటే అది చాలా కష్టం కొత్తదని మంచిగా కింది నుంచి మంచిగా కట్టొచ్చు కానీ సగం పడిపోయిన దాన్ని సగం ఊలిపోయిన దాన్ని తిరిగి కట్టడానికి చక్కగా చేయాలంటే చాలా కష్టం అయినా కానీ అది నీ పని కాదు అది ఆయన పని ఆయన నేర్పిస్తాడు ఎట్లా చేయాలి చక్కగా చేయాలనేది ఏ రీతిగా చేస్తే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందని అది ఏ రీతికి చేస్తే అది కరెక్ట్గా జాయింట్ కరెక్ట్గా అవుతుందని అతుకులు లేకుండా చూడండి సగం పని చేసింది మళ్ళీ తిరిగి కట్టాలంటే ఖచ్చితంగా జాయింట్ ఉంటుంది అదుకులు ఉంటుంది నువ్వు కొత్తగా ఒకసారి కింద నుంచి పది వరకు ఒకటే నువ్వు గోడ కట్టి కరెక్ట్ ఉంటుంది నువ్వు రెండు మూడు సార్లు దాన్ని కట్టతే ఏమైందంటే అతుకులు అతుకులు ఉంటుంది కాబట్టి ఆ అతుకులు దాన్ని నన్ను ఏం ఈ రోజు పడిపోయిన ప్రకారాలు తిరిగి మనం ఏం చేయాలంటే వాటి చక్కగా చేయాలా అది కేవలం దేవుని వాక్యమే కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రకటించి దేవుని సంఘం ఎట్లా ఉండాలా వాళ్ళు ఆ స్తంభము మనకు సాదృష్టం సత్యం అంటే ఏసు ప్రవేశ సత్యం ఆయన ధరించుకుని నువ్వు కూడా సత్యం గురించి సాక్షికి లోకంలో దేవుడు తీసుకొచ్చిండు కాబట్టి నువ్వు అట్లా ప్రజ్వలింపజేయాలా మొదటి ఆది సంఘం ఎట్లా ఎట్లా దేవుని కొరకు రోషం కలిగి శ్రమలు ఇచ్చినా అన్నిటి త్యాగం చేసుకున్న కుటుంబాలు కూడా త్యాగం చేస్తున్నారు వాళ్ళు వాటి అన్నిటిని షేదించుకొని బలహీతలు ఉన్నా కానీ వాటి అన్నిటిని షేదించుకొని ప్రభుకొలకు రోషం కలిగి జీవించి గొప్ప ఉద్యమం తీసుకొచ్చి ఆ కాలంలో చేసిండ్రు వాళ్ళు అందుకే వాళ్ళంతగా వాళ్ళ గురించి మనం ధ్యానిస్తుంటే మనకు అలాంటి చివరి కాలంలో మనం ఇది చాలా ముఖ్యమైనది కదా మొదటి శతాబ్దంలో వాళ్ళు అట్లా ఆరంభించి వదిలిపెట్టేసిండ్రు వాళ్ళ కాలాలు ముగించుకొని వాళ్ళకి దేవుడు ఇచ్చినవన్నీ అక్కడి నుంచి మనం ముందుకు తీసుకోవాలి చివరి కాలంలో తీసుకుని మనం ఎండ్ చేయాలా మనతోనే అది ఎండ్ కాబోతుంది కాబట్టి అది చివరి అవకాశం కంక్లూజన్ మనకి దేవుడు మనకిస్తున్నాడు అంటే మన ఎంత గొప్ప ధనులను చూడండి అందుకే హెబుల్ రాసిన పత్రికలో వాళ్ళంతా అంత గొప్ప సేవ చేసిన కూడా వెయిటింగ్ ఉన్నారు మన గురించి మనం లేకుండా వాళ్ళకి సంపూర్ణ సిద్ధి లేదు మనం లేకుండా వాళ్ళు ఇంకా సంపూర్ణ కాలేదు వాళ్ళంతా వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళంతా చూడండి అంత ప్రాధాన్యత ప్రభు మనకిచ్చింది మనకి ఇచ్చిన పిలుపు దాన్ని నిత్యం చేసుకోవాలా మరీ జాగ్రత్త పడాలా ఒక ప్రజ్వరించే జ్వాల లాగా నువ్వు తయారు దేవుని కొరకు వెలగాల చీకటి చోట వెలుగుచ్చే దీపంలాగా నువ్వు ఉండాలా ఈ లోకంలో చూడండి చీకటిగాల చోట అంటే శ్రమల కాలంలో మనం ఉన్నాం చీకటి కాలం అంటే శ్రమలు ఆ కాలంలో నువ్వు ఒక వెలుగులాగా దేవుడిని పెట్టిండు వాటన్నిటి నువ్వు లోపాలు దిద్దాలా ఆ రీతికి ప్రతిక్షణం మనం ఆయన సన్నిధిలో మనం ఉండాల అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే యోహన్ ప్రకటన గంధంలో నుంచి మనం చూసినప్పుడు యోహన్ యోహన్ భక్తుడికి ఆ విషయం బయలుపరుస్తూ ఉంటాడు ప్రకటన గంధం మొదటి అధ్యాయము పదహార వచనంలో దానికి ముందు పదమూడవచనంలో నేను తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీప స్తంభముల మధ్యన మనుషు కుమారిని పోలిన ఒకని చూతి ఆయన తన పాదములు మట్టుకు దిగి చున్న వస్త్రము ధరించుకొని రొమ్మునుకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఇది మన ప్రభు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పొల్లినివై హీమవంత దళముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వల్లే చూడండి మన ప్రభు అగ్ని జ్వాలల ఆయన నేత్రాలు ఆయన ఆయన కళ్ళు అగ్ని జ్వాలలుగా ఉన్నాయి ఇప్పుడు మీరు ఊహించుకోండి ఆయన పాదములు కొలిములో పుటం వేవడిన మెరై చున్న బంగారంతో సమానమై ఉండేను అపరంజి అంటే బంగారం ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహము ఆయన స్వరం ఎంత గంభీరంగా ఉందని చెప్తుండడు చూడండి అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండేను ఈ ఏడు నక్షత్రములు ఏడు సంఘాలని చూడండి ఏడు నక్షత్రములు ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు ఏడు నక్షత్రాలు ఏడు ఏడు సంఘాలకు దూతలు అంటే శౌకలిలు అంతా మొట్టమొదట ప్రకటన గంధంలో మొట్టమొదట చూస్తే సంఘము ఈ ఏడు సంఘాలు దేవుని చేతిలో నక్షత్రాలాగా నా చేతిలో ఉన్నాయి సంఘం మధ్యలో ఉన్నాడు ఏసీ ప్రభు ఫస్ట్ స్టార్టింగ్ ఫేజ్ లో ఎపేసి సంఘం నుంచి స్టార్ట్ చేసుకుంటే సంఘం మధ్యలో ఉన్నాడు మన ప్రభు లవదేక సంఘానికి వచ్చే వరకు ఏమైంది సంఘం బయట ఉన్నాడు లౌదిక అంటే ప్రజల పాలన అంటే ఈరోజు ప్రజలే పాలిస్తున్నారన్నట్టు సంఘం ఎట్లా చేయాలా ఏ రీతి ఉండాలా విశ్వాసాలు చెప్తా ఉంటాయి ఇట్లా చేద్దాం ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం వాళ్ళు అట్లా చేసి ఇంకా మనం గ్రాండ్గా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేసి దేవుని వాకిని పక్క పెట్టి సొంత తలంపులు చేసే పాలన అంటే ఇప్పుడు ఆ పాలన ప్రజల పాలన అంటే ఎట్టు ఉంటుంది యథావిధి ఉంటుంది అన్నట్టు ఇష్టాచారంగా ఉంటుంది అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని వాకిని పక్కన వాళ్ళ తలంపులతోని మనుషులు ఆరాధిస్తూ ఉంటారు అందుకే ప్రభు అంటాడు వారు నాయుడలో చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకునేనాడు ఎందుకు మనుషుల చేత నేర్చుకున్న వాటితో బైబకు భక్తి చూపిస్తే ఏం లాభం అది పనికిరాని భక్తి అది కాబట్టి మొదట సంఘంలో ఏసు సంఘం లోపల ఉన్న ప్రభు లవద సంఘానికి వచ్చేందుకు సంఘం బయటకు వెళ్ళిపోయింది ఆయన అయినా కానీ తలుపు దొరుతుడు మళ్ళీ లోపలనికి కాబట్టి సంఘం ఈరోజు ఎట్టం లోపడ మతపరమైన మత్తులో తొల దూకిపోతుంది అక్కడ ఆయనకు అవకాశం ఇస్తలేదు కాబట్టి వాళ్ళు మేల్కొల్పాలా వాటన్నిటిని మనం రెస్ట్తో చేయాలా దేవుని వాక్యంతోని అల ప్రేమ దుభావంతో మనం చెప్తాం కాబట్టి ఇక్కడ ఆయన కుడి చేత ఏడు నక్షత్రాలు పట్టుకోండి ఆయన నోట ఆయన నోట నుండి రెండొంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళచ్చున్నాను ఆయన ముఖము మహా తేజస్తోనూ ప్రకాశించున్న సూర్యుని వల్ల ఉండేను కాబట్టి ఆయన వెలుగు చూడండి ప్రకాశించున్న సూర్యుని వల్ల నట్ట నడుసా ఉన్న మధ్యాహ్నం మన కళ్ళు తీరిసి ఒకసారి పైకి చూస్తే బాగా ఎండలకాలం అప్పుడు కొంచెంసేపు నువ్వు అట్లా చూస్తే నువ్వు కింద చూస్తే నీకు ఏం కనిపిదన్నట్టు అంతగా ఉంటుంది తేజిస్తుంది ఆ సూర్యుడు కాబట్టి నీతి సూర్యుడైన మన ప్రభు అంటే సూర్యుని చేసిన దేవుడే సూర్యుడే చేసిన దేవుడు చేసిన సూర్యుడే అంతగా వెలుగిస్తే దాన్ని నిర్మి దాన్ని నిర్మించిన వాడు దాన్ని చేసిన వాడు ఇంకా ఇంత గొప్ప దేవుడైనా అలాంటి దేవుడు చేతిలో నువ్వు నేను ఉన్నావంటే మనం అర్థం చేసుకోండి ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే అంత గొప్ప దేవుని చేతిలో మనం ఉన్నమంటే మనం కూడా అట్లే కదా మనం అట్లేనే కదా మనం ముఖం కూడా ప్రకాశించాలా సూర్యుని వల్ల ప్రకాశించాల వెలుగు అంటే తేజస్సు రావాలి మనలో నుంచి కాబట్టి ఆయన నోటి నుంచి ఖడ్గం వస్తుంది అంటే వాక్యం రెండు నుంచలు గల ఖడ్గం వాక్యం బయలుదేరుతుంది వాక్యము ఆత్మ వల్ల ఖడ్గం వాక్యం బయలుదేరుతుంది తర్వాత ఆయన ముఖము సూర్యుని వల్ల తేజిస్తుంది ఎప్పుడైతే ఆయన చూసిండో యోహోన్ భక్తుడు చచ్చిపోయిన వాని వాళ్ళే ఆయన పాదల దగ్గర పడిపోయిడు అంటే చూడండి సంఘము ఆ నక్షత్రాల దేవుని సంగము మొట్టమొదటి ఎంతగా ఉండి ఇప్పుడు ఈ సంఘము ఒకప్పుడు అపస్తుల కాలంలో సంఘము దాని దీన్ని ఈ యొక్క నక్షత్రాలు పోల్చూసుకుంటే అట్లా చేసిందా లేదా వాళ్ళు వాక్యం చెప్తే ఎంతమంది రక్షణ పొందిండ్రు బంధకాలను చూడాలి పొందిండు వేవుని ఒక విస్తరించింది భూ చేశారు వాళ్ళు అంతగా తేజస్సు కలిగి వాళ్ళు సేవ చేసినారు కాబట్టి ఆయన చేతులు ఉన్నప్పుడు మనం అట్లా తయారు కావాలి కదా అట్లా ఉంటేనే మనము ఆయనను చూడగలం ఆయన సన్నిధుల్లో ఆయన పరలోక రాజ్యం పోగలం అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆ స్థితికి మనం ఎదగాల చూడండి ఆ రీతికి కాబట్టి ఈ రోజు సంఘంలో దేవుడు లేడు ప్రభు లేడు అట్టు చెప్తే కష్టంగా ఉంటది ఎట్లా లేడు ఆయన ఎందుకు బయటకు వెళ్ళాడు దేవుడు మనకు మనం అది మనకు చెప్పాలా కదా అందుకే యోహాన్ భక్తుడిని పైన పంతొమ్మిది వచ్చిన వచ్చేవారికి చూడండి ఆయన చచ్చిన వాళ్ళ ఆయన కురిచేది పైకి లేపి ఏం చేసినా అక్కడ భయపడకొని నేను మొదటి వాడిని కడపెట్ట వాళ్ళ అంటే ఏసు ప్రభును ఆయన చనిపోయింది తీసిన తర్వాత ఆయన సజీవుడు అనేది ఆయన దర్శనం చూసింది ఆయన కూడా ఇదే దర్శనం కలిగింది కదా ఆయన చూడగానే జ్వరం వచ్చిన వాళ్ళు చచ్చిపోయి మొత్తం పడిపోయినా ఆయన ఆ దర్శనం చూడగానే అంటే ఆయన చూసిన వాడు కూడా శరీరం ఉంటే వాళ్ళు భరించలేదన్నట్టు ఏసు ప్రభు ఆ రూపాంతరం పొందినప్పుడు శిష్యుడు అక్కడ ఉన్నారు ముగ్గురు పేరు యోగం యాకోబు వాళ్ళు చూడండి మొత్తం బోర్లో వాళ్ళు చూడలేక ముఖాలంతా భూమికేసి వాళ్ళు చూడలేకపోతారు అప్పుడు అక్కడ పడిపోతారు వాళ్ళు ఆయన చూడలేక అంటే వాళ్ళ శరీరం ఉన్నారు కాబట్టి కాబట్టి మనం ఆత్మలు ఉంటేనే వాటిని చూడగలం అంటే దేవుడు మనకు ఆత్మలో తయారు కావాలని మనం ప్రభు మనతో మాట్లాడుతున్నాం ఆ రీతి ఉన్నప్పుడే మనం అన్నిటిని చూసిగల చూడగలం ఆ లోపాలను మనం తెలుసుకోగలం వాటిని మనం సరి చేయగలమని అందుకే ఆ పంతొమ్మిదో కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని చూడండి నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని ఇటువంట కలుగు వాటిని చూడండి ఇప్పుడు ఏం చూస్తున్నాము ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది ఇటువంట ఏం రాబోతుంది ఇవన్నీ మనం సంఘాలకు చెప్పాలా ఆయన కురి చేతులు ఉన్న చూసిన ఏడు నక్షత్రాలకు వచ్చిన మర్మలను ఆ ఏడు దీపస్తంభాలకు వచ్చిన సంగతి రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు స్తంభ దీపస్తంభములు ఏడు సంఘాలు కాబట్టి సంఘాలు ఆరిత ఉన్న సంఘ ఇదంతా సంఘాలకు సంబంధించింది అంటే యోహాన్ భక్తులు దేవుడు పైకి తీసిపోయి ఆత్మలో కొనుపోబడి అవన్నీ చూపిస్తున్నాడు అన్నట్టు ఎందుకంటే వాటన్నిటిని లోపాలు సరిదిద్దాలని కాబట్టి ఈ రోజు మనకి ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు మనము వీటన్నిటిని ఈ సంఘాల చివరి సంఘాలు వాటన్నిటిని మీరు వాటి నుంచి లేకుంటే దేవుని తీర్పు మీ మీదకి రాబోతుంది దేవుని వాక్యాన్ని ఉల్లంఘించినారు ఆయన రీతిగా మనం వాళ్ళకు ప్రకటించాలా కాబట్టి ఏం ప్రకటించాలా ఏ రీతిగా ప్రకటించాలనేది ఆయన నడిపింపు కాబట్టి మనం ప్రతిదీ మనం ప్రార్థనలో కూర్చొని ఆయన సందులో కూర్చొని మనం ఒకటి అన్నింటిని మనం సంభాషించాలా కాబట్టి నాలుగో అధ్యాయంకి వచ్చినప్పుడు ఆయన ఆత్మలో కొనుపోబడి యోహోన్ భక్తుడు కాబట్టి ఆ గ్రంథంలో కూడా చూస్తాం పదకొండో అధ్యాయంలో కూడా ఆయన పెద్దలందరూ అక్కడే ఉంటారు ఆయన ఎక్కడో కొనుపోబడి ఇస్రాలు ప్రజలు ఏం చేస్తుండో మందిరం లోపల అవన్నీ చూపిస్తున్నా అంటే ఇవన్నీ ఆత్మలోనే జరుగుతున్నాయి అని విషయం అర్థం చేసుకోవాలి మనం కాబట్టి ఆత్మీయమైన విధానంలో జీవితంలో మనం సంపూర్ణంగా అట్లా ఎరిగితేనే ఇవన్నీ చూడగలం అని ప్రభు చెప్తున్నాం కాబట్టి మనం ఇంకా మొదటి మెట్లోనే ఉన్నాం కాబట్టి ఆత్మీయమైన ప్రపంచంలోకి మనం అడుగుపెట్టి వాటి అన్నిటి చూసి ఈ లోకంలో ఏం జరగబోతున్నాం వాటన్నిటి మనం చూసి ఆ సంఘాలన్నింటినీ మనం దేవుని బిడాలి మనం సరి చేయాలి అన్ని మనం ప్రకటిస్తాం కాబట్టి వైల్లు మన అసలైన సంఘం దేవుని సంఘాన్ని కూడా ప్రకటించాలి కదా అని వీళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళు గుంపులు గుంపులు ఉన్నారు గొప్ప జనసమూహము కరెక్ట్ గా ఆయన సత్యం ప్రకటిస్తే ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందేది చూడండి కాబట్టి ఇవన్నీ లోపాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అది ఎట్లా ఏంది ప్రభా ఏదైతే ముందుకెళ్ళంటే ప్రభు నడిపిస్తాడు మనకు ఎట్లా చేయాలి ఎట్లా చెప్పాలనేది మన తలంపులు ఆయన తలంపులకు ఎప్పుడైతే మనం చోటిస్తామో ఆయనే సమస్తం ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అందుకే నిర్గామాకాండంలో మనం చూసినప్పుడు నిర్గామా కాండం ముప్పై నాలుగు దేవుడు చెప్తారు మోసే సీనా పర్వత మీదకి నువ్వు పొద్దున లేసి ఏ కునలు లేసి చెక్దపడి నువ్వు పైకి రమ్మంటాడు అక్కడ శిఖరం మీద నిలబడు నేను అక్కడ మాట్లాడుతున్నాడు అంటే రెండు పలకలు తీసుకొని పైకి రమ్మన్నాడు పలకలు తీసుకున్నప్పుడు దేవుడు రాసిండు అక్కడ కానీ వాళ్ళు ఇప్పైతే ఆ కొండ మోషే పైన ఉన్నప్పుడు భయంకరంగా వాళ్ళు పాపం చేసినప్పుడు ఎంత భయంకరంగా చేస్తే అది దేవుడు చూపిస్తాడు మోసేకి నువ్వు త్వరగా కిందకి వెళ్ళిపో మోసే నీ ప్రజలు భయంకరమైన పాపం చేస్తున్నారు అని అన్నప్పుడు మోసే కిందకి చూస్తే ఆయన తట్టుకోలేకపోతాడు ఆయన మళ్ళా అవను నేను ఆయన దేవుడు కానీ ఆయన ఏం చేసిండు వాళ్ళు బలంతం చేసిండు ఈ మోషే ఎక్కడికి వెళ్ళిపోయిండు ఈయన వస్తాడో రాడు అని చెప్పి మాకు ఒక దేవుడు కావాలని చెప్పి మోసే ఆహరంని చెప్తే అహరోను ఏం చేసిండు మీ బంగారం తీసుకొచ్చి తీసుకొని నేను దూరం చేస్తాను అన్నాడు చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే దేవుడు అహర్హ్ణ్ణి అక్కడ ఎందుకు పెట్టిండు మోసే పైకి పోయినప్పుడు దేవుడిని మాట్లాడు మోసే పైకి అక్కడ ఎందుకు పెట్టి అంటే ప్రజల జాగ్రత్త చూసుకోమని చెప్పిండు అక్కడ వాళ్ళ జాగ్రత్త చూసుకో నువ్వు నువ్వు వాళ్ళు ఎలాంటి పాపను వాళ్ళు పడకుండా జాగ్రత్త తీసుకోమని ఆరోహుకు అక్కడ అక్కడ ఉంచితే ఆహోణ ఏం చేసిండు వాళ్ళు వాళ్ళు బలంతం చేస్తే తెసిపై దూరం చేసి ఒక విధంగా అతను కూడా ఆ పాపానికి కాదు కూడా ఆయన ఆయన గద్దించుంటే ఆయన మీరు చేసేది కరెక్ట్ కాదు దేవుడు దేవుడు మాట్లాడే దేవుడు అయినా తిరిగి వస్తాడు దేవుడు మాట్లాడుతున్నా చెప్పి మీరు ఆగండి చెప్పి వాళ్ళందరికీ చెప్పుంటే వాళ్ళు ఆగటోళ్ళేము మోస పైకి పోయి కింద నలభై రాత్రులు అనుకుంటాం నలభై రాత్రులు నలభై పగులు అక్కడే ఉండడైనా ఏ అన్నం నీళ్లు దాకుండా ఏం చేయకుండా ఉపాసం ఉండడైనా ఫాస్టింగ్ ఉన్నాడు ఆయన అక్కడ కానీ ఆకలే కాల ఆయనకి నలభై దినాలు అట్టనే ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో చూడండి మనం అర్థం చేసుకోవాలా ఆయన సన్నిధిలో ఉంటే ఎంత ఆనందం అనేది నాకు ఇప్పుడు నిర్గామకారం జరిగినప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన ఎందుకు ఎర్లీ మార్నింగ్ మనం లేసి ఎందుకు ప్రార్థన చేయాలంటే అప్పుడు నాకు బాగా అర్థమైందంటే ఆయన మోసే అక్కడి నుంచి మనం చూస్తే మోసే ఆ సినాయి పర్వతం మీద పోయినప్పుడు ఆయన దేవుడు చెప్పాడు అక్కడ నువ్వు ఉదయం లేదా పైకి రమ్మంటాడు అక్కడ అవన్నీ ఆయన మాట్లాడినప్పుడు కిందకు ఆయన ఎందుకు వచ్చినప్పుడు వీళ్ళు భయంకరంగా చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అంత భయంకరంగా పాపం జరిగింది అవరోన దాన్ని కారుకుడేయండు ఈ రోజు సంఘాలు బలంతం చేస్తుంది ఆ రీతిగా కానీ వీళ్ళు ఏం చేస్తుండో వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఎందుకంటే ఆ శాసనాన్ని పోగొట్టుకున్నారు వాక్యాన్ని పోగొట్టుకున్నారు అట్లానే ఉంటారు ఏం చేయాలి అర్థం కాదు వాక్యం ఉంటే అన్ని అర్థమవుతుంది ఇది తప్పు ఇది రైట్ అని తెలుస్తుంది వాక్యమే లేనప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఇది దూడడం చేసి ఇచ్చేసింది ఈ రోజు జరుగుతుంది ఏం చేయాలి అర్థం కాదు దేవుని ఎట్లా ఆరాధించాలా తెలియదు అన్ని ఉండే కానీ ఇప్పుడు ఈరోజు పిచ్చి పిచ్చి అని తీసుకొచ్చి సంఘాల్లో పెట్టుకొని వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి రావాల్సిన మహిమను ఆ విగ్రహాలకు ఇస్తున్నారు ఆయన కోపం రాదా ఎందుకు ఆయన శిక్షిస్తారు భయంకరంగా ఇంకా ఆయన అవకాశం ఇస్తున్న మనకు ఎందుకంటే ఎప్పుడైనా మీరు మార్పు చెందాలని అందుకు అది మనం సరిచేయాలా వాటి అన్నిటిని మనం చూపించాలా పాతవి గతించను సమస్తం క్రొత్తవైపోయినాయి పాత విధానాలన్నీ పోయినాయి అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఒక్కడే సమస్యను ప్రవేశించేవాడు కానీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము ఏసు ద్వారా మనకు అనుగ్రించబడింది ఆయన ద్వారా అంత అర్హత ప్రభు మనకిస్తే అవన్నీ తీసుకొచ్చి ఆ పాత నిబంధన విధానాన్ని తీసుకొచ్చి పెట్టి ఆచారాలు చేసుకొచ్చుకుంటే మరి అవన్నీ ఎవరు సరి చేయాలా ఎందుకు మనకు అవన్నీ అంటే మనకు ఆ భారాన్ని ఇచ్చిండు ఏదో నాకు చూపించిన నిలిపోయేది కాదు కదా కాబట్టి చూడండి అందుకు మనం వాటన్నిటిని దేవుడు యోహన్ భక్తులు చూపిస్తున్నాడు చూడండి అది ఆయన చేసిన పరిచర్య అంత బాగుండే మో చేసిన పరిచర్య అందుకే కొరందలాసిన పత్రికలో మనం చూస్తాం అక్కడ మొదటి కొరింది రెండో కొరిందిలో మూడో అధ్యాయంలో ఒకసారి చూద్దాం రెండో కొరింది మూడో అధ్యాయము పదహారో వచ్చము తొమ్మిదో ఆరో వచ్చంలో ఆయనే క్రొత్త నిబంధన అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులకు ఒక సామర్థ్యం కలిగించునాడు. అంటే మనకి ఎలాంటి పరిచర్ ఇచ్చిన విషయం మనకు దేవుడు చూపిస్తున్నారు అక్కడ సంఘానికి ఎట్లాంటి పరిచర్ కానీ అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను కాబట్టి మరణ పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధమైనదై మహిమతో గుణదేను సంబంధమైన మిమతో కూడా అంటే మహిమ ఉంది మోస ఎప్పుడైతే ఆ సేనా పార్థం మీద కింద దిగి వచ్చినప్పుడు ఆయన తెలియదు కానీ ఆయన ఆయనలో ఏదో ఒక ముఖ అంత అంత వెలుగు వెలుగుతూనే ఉంటుంది ఆయన తెలియదా వెలుగు అనే ఆ మోషే ఇసరాల్ ప్రజల కిందకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ అప్పుడు ఆయన ముఖ మీద ముసుకేస్తుండే అంటే ఆయన మహిమని చూడలే చూడలేకపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు శరీరంగా ఉన్నారు అక్కడ కానీ మోసే ఆయన సందు నుంచి కింద దివ్య వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏమేమి మాట్లాడిన అవన్నీ రాసుకోమన్నాడు అక్కడ ముప్పై నాలుగు అధ్యాయం చూస్తే ఇరవై ఏడు ఆయన చెప్పిన వాటి అన్ని అక్కడ మోషేతో అప్పుడు అందుకే మనం ఎప్పుడైతే ప్రార్థనలో మనం కూర్చొని వాక్యం ధ్యానిస్తుంటే ఒకసారి మనము ఒకసారి మనం బైబిల్ తీసి వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఎన్నెన్నో విషయాలు చెప్తా ఉంటాడు అక్కడ మనకు అనిపిస్తుంది ఆ టైంలో మనం ఏం లేసి రాసుకోవడానికి మనకి ఇదిగా ఉండదు తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ అదే వారికి మళ్ళీ తర్వాత ఇప్పుడు జవితి నీకు అంతా అవి అవిని మైండ్ ఓపెన్ కావాలంటు అందుకే మనం ఏంటంటే ప్రతి పతి క్షణం ఆయన మాట్లాడినప్పుడు ఇమిటిమేట్ ట్రాసేసుకోవాలి పుస్తకం రాసేసుకుంటే అప్పుడు మనకు గ్యాప్ ఉంటే అంతే ఒకసారి తర్వాత నువ్వు అవి రాసిని కూడా మనం ధ్యానిస్తుంటే రిమైండ్ చేసుకుంటా ఉంటే ఏమైందంటే ఇంకా దాని నుంచి ఇంకా కొన్ని బయటకు వస్తూ ఉంటే అంటు ఆ రీతిగా ఉండాలి కాబట్టి మోసే కూడా అక్కడ ఆయన చెప్పినవన్నీ రాసుకోండి అక్కడ ఇరవై ఏడు వచ్చి వస్తే అవన్నీ రాసుకొని పో చెప్పినట్టు కాబట్టి మనం కూడా ఆయన సందులో మనం గడిపి యవన్ భక్తుడు కూడా అక్కడ పైకి తీసుకున్నంటే ఆత్మలో ఆయన ఒకటి అన్నిటిని చూపిస్తాను చూపిస్తూ అవన్నీ రాయమని చెప్తున్నానంటూ ఇవన్నీ ఆత్మలోనే జరుగుతున్నాయి ఆయన శరీరం అక్కడే ఉంది ఆత్మలోనే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆత్మలాగా తయారైతేనే ఆయన ఆత్మీయమైన విధానాలు చూడగలం అప్పుడు నువ్వు కనిపించావు ఎవరికి శరీరం ఇక్కడ ఉంటుంది కానీ ఆత్మలు కనిపించవు కాబట్టి ఆత్మ ఆయన ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ నువ్వు నువ్వు నువ్వు కూడా ఆత్మలాగా తయారవుతావు అప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తా ఉన్నా చాలా అమోఘంగా ఉంటుంది అన్నట్టు ఎక్కడో సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తుంటే దేవుని ఆత్మ ఫిలిప్ను కొనిపోయింది మరి శరీరంలో ఫిలిప్ వెళ్ళిండో ఆత్మలు అర్థం చేసుకోవాలా చూడండి ఏలియా ఏలి కూడా అంతే కదా అగ్నిరాధాల్లో కొనిపోయింది ఆయన దక్షిణ దిక్కుని పోయి దింపేసింది ఆయన ఆ సుడిగాల మీద కొనుపోబడినప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు ఏలియా కూడా ఏలియా చూడండి ఇంకా ఎంతో మంది ఉన్నారు చూడండి ఇవన్నీ పాత నిబంధన కాలం నుంచి కూడా ఆత్మీయమైన విధానాలే దేవుడు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆత్మలాగా తయారు ఎందుకంటే క్రొత్త నిబంధన అంత ఆత్మీయమైంది కాబట్టి నరహత్య చేయొద్దంటే పాత నిబంధన కాలంలో చంపేటోళ్ళు ఇప్పుడు ద్వేషిస్తే నరహత్య చేసినట్టే ఇవన్నీ మనుషులకు తెలియదు ఆత్మీయమైన విధానం ఏంటంటే తెలియదు కాబట్టి ఇవన్నీ సంఘాల్లో ఉన్న లోపాలు ఈ రోజు ఎందుకంటే కాబట్టి కాబట్టి ఇవన్నీ దేవుడు మనం చూపించినప్పుడు మనం ఏంటంటే వాళ్ళని చేయాల ఆ రీతిగా మొన్న దినము ఒక పోయిన ఆదివారం రోజు ఒక సంఘానికి పిలిచినారు ఒక బ్రదర్ ట్రైబల్లో నాకు పరిచయం ఏండి అయితే నాలుగు సంఘాలు నాలుగు దిక్కలు నడిపిస్తున్న ఆరాధన అయినా మేసిర్ పనిచేస్తే వాళ్ళు నాలుగు దిక్కలు నన్నే వాకింగ్ చెప్పినాడు కానీ వాళ్ళకి ఆ రోజు వాక్ ఫస్ట్ మొదటి ఆరాధన తర్వాత అక్కడ చేసినప్పుడు ఆ వాక్యం ఎఫెక్ట్ అక్కడ పనిచేసింది ఆయన ప్రార్థన చేసేటప్పుడు సైతాను బంధకాలు ఉన్న వాళ్ళని రోగాల్ని ఉన్న వాళ్ళని అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు దాంతో మాట్లాడాలా నీ ప్రాణంతో నువ్వు నువ్వు నువ్వు గద్దిస్తే అది అన్ని ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడినప్పుడు ఆ ఎఫెక్ట్ ఆయన ప్రార్థన కనిపించింది నీకు జ్వరం వచ్చినా ఏది ఏ అనారోగ్యం వచ్చినా ఏ దుష్ట శక్తిని డిస్టర్బ్ గద్దించు అవి వెళ్ళిపోతాయి వాక్య నేను చూపించిన వాళ్ళకి చూడండి అది వాళ్ళ వాళ్ళ హృదయంలో నాటుకుంది నీ ప్రాణం నా ప్రాణమా యహోవాన్ని సన్నతించు మనని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నా కానీ నీ ప్రాణము ప్రాణంతోనే దావితి రాజు మాట్లాడుతున్నాడు నీ ప్రాణంతో నువ్వు మాట్లాడిన వాళ్ళు నీ ప్రాణంతో నువ్వు అది వింటది నీ మాట ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగా సంతోషించి ఆనందిస్తున్నాడు ఆయన అది ఆ వాక్యం అక్కడ పనిచేసింది చూడండి దేవుడు ఈ రోజు సంగం దేవుని ఆరాధిస్తుంది కానీ ఆత్మీయమైన విధానాలు వాళ్ళకి తెలియవన్నట్టు తెలిసిన మనం ఏం చేయాలంటే వాటిని పంచుకోవాలి అవి మనలోనే పెట్టుకోవద్దు మనం పంచుకోవాలంటని కాబట్టి అవి పనిచేసింది అక్కడ చూడండి ఎంత సంతోషంగా నను దేవుని యొక్క ఉద్దేశం ఏంది చూడండి అప్పటికప్పుడు దేవుడు అవన్నీ విషయాలు తీసు మీరు ఎప్పుడైనా స్వార్థ చెప్పే మీరు ఎవరికి ఇంతవరకు స్వార్థ చెప్పేదన్నారు యంగ్స్టార్స్ ఉంది ఆడపిల్లలు వాళ్ళు చెప్పిన దేవుని ఉద్దేశం అంటే ఏంటి ఎందుకు దేవుని అదే సృష్టించినని చూడండి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఎంతగా ఆసక్తితో వినరు అంటే ఇవన్నీ వాళ్ళు వినలే ఎప్పుడు కూడా కాబట్టి ఇవన్నీ దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు యోహన్ భక్తులు చూపించినప్పుడు ఎందుకు చూపించిన ఇవన్నీ ఎందుకు చూపిస్తున్న ఇవన్నీ తీతుకు చెప్పిండు తిమోతికి ఎందుకు చెప్పిండు ఇవన్నీ కాబట్టి ఈ రోజు మనకెందుకు వాళ్ళు లేరు వాళ్ళ కాలం ముగించింది వాళ్ళు చేసిన వాళ్ళ వంతులో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కాబట్టి మనకి కాలంలో ఉన్న సంఘాల పరిస్థితి ఏందన్నప్పుడు వాళ్ళు చేసేట్టు మనం కూడా చేయాలి కదా చేస్తే కదా మనం ఆయన కొరకు మనం బిడల్గా ఉంటాం లేకుంటే ఆ మతపరమైన జీవితంలోనే జీవించిపోతాం మనం కూడా అట్లా ఉండొద్దని కదా దేవుని ప్రణాళిక కాబట్టి ఆత్మ ఆ రాల మీద చక్కబడిన పరిచయం అంత మహిమ ఉంటే ఆత్మ సంబంధ పరిచయం ఎంత మహిమతో నిండుంటుంది చూడండి చూడండి పైన వచనంలో తగ్గిపో మహిమ యొక్క అంతము ఇస్రాయిలీల మీద తేరి చూడుకున్నట్లు తన ముఖం మీద ముసుకు వేసుకునేను మేము అట్లు చూడండి మోస మొక్క మీద ముసుకెందుకు వేసుకున్నాడు ఆయన మహిమను పొందుకున్న మోస ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు అందుకు ముసుగు వేయబడింది కాబట్టి ఎందుకు చూడలేకపోతున్నారంటే వాళ్ళు ఇంకా దేవుని సంపూర్ణంగా నమ్మలే లోబడిన పిల్లలాగానే ఉన్నారు అందుకు ఆయన మహిమను చూడలేకపోతున్నారు మోష కూడా మళ్ళా మనిషే కదా మరి ఆయన ఆయన అంతగా దేవునికి విజేత చూపించి ఆ రీతి ఉన్నప్పుడు కింద ఎందుకు ఆ రీతికి విజేత చూపించలేకపోతారంటే వాళ్ళకి తెలియదన్న లోబడక అవిధేత వల్ల కాబట్టి అవిదేత వల్ల ఏం జరుగుతుందంటే పాపంలో పడిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఒకని విధేయత వల్ల అనేకులు విధేయులుగా తీసు చేర్చబడతారు ఒకని అవిధేత వల్ల అనేకలు అవిధేయులుగానే తయారవుతారు ఒక్కడి సాధ్యం వాళ్ళ పాపం చేస్తే అది అందరికీ వచ్చింది ఏసు ప్రభు ఆయన ఒక్కడి అన్ని పాపం తీసేసిండు కాబట్టి ఈ రోజు అదన్ని దేవుడు తిరిగి అవన్నీ మనకి ఇచ్చి ఆయన వెళ్ళిపోయి ఈ లోకం విడిచిపెట్టి ఆత్మరూపంగా మన హృదయంలో ఉండి మనకు అవన్నీ చూపిస్తున్నాడు మన చేత చేపిస్తున్నాడు మనకు సహకార ఇది మనం అర్థం చేసుకొని బట్ అన్నిటి సరి చేయాలనే విషయం చెప్తున్నా అయితే ఈ రోజు ఎట్లుంది సంఘం చూడండి మోస్ట్ పౌలు అంటున్నాడు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు మేము అట్ట చెయ్యక మనం అట్ట చేయొద్దంట ఏం చేయాలా ఇట్టి నిరీక్షణకు గలవారం బహుధైర్యంగా మాట్లాడుతున్నాము కాబట్టి అంత ధైర్యం మనకు ఉండాలని చెప్తున్నా అక్కడ మరియు వారి మనసు మనుషులు కఠినం గనుకనే నేటి వరకు పాత నిబంధన అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేట ఆ ముసుకే నిలిచి ఉన్నది ఈ రోజు కూడా క్రైస్తవ సంఘం ఇంకా ముసుగులేనే ఉంది పాత నిబంధన కాలంలో చదివినప్పుడు ఏసు ప్రభు ఆ విధాలన్నిటి దేవుడు కొట్టివేసిండు ధర్మశాస్త్రం కొట్టివేయలే ఇది మనం అర్థం చేసుకోవాలా ధర్మశాస్త్రం కొట్టివే ఆ విధానాల కొట్టివేసింది దేవుడు బలి అర్పణలు కొట్టేసి ఆయన బలిగా ఒక్క బలి ద్వారా సమస్తం నిర్మూలనం చేసేసి ఒకటే బలి ద్వారా మనకు రక్షణించింది ఇంకా బలి అర్పణ లేకుండా వాళ్ళు మనం కూడా అర్పించాలంటే మనకక్కడ గొర్రెలు అవన్నీ అదంతా వేరేలాగా ఉంటుండే కానీ అవన్నీ దేవుడు చూసి అందరూ ఆ పరిశుద్ధ స్థలంలోకి పోవాలి అని ఆయన ఎంత ధన్యత మనకి పాత నిబంధన కాలంలో యాజికుడు సమస్యను ఒకసారి పెట్టాడు అతి పరిశుద్ధ స్థలంలో అది జాగ్రత్తగా ఉంటేనే లేకుండా చచ్చిపోతే తాడేసి గుంజిటో లేక ఎందుకంటే పోలేరు కానీ మన ప్రభు ద్వారా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తే అర్హత చేసి మాకు యాజకులుగా చేసి అందరిని యాజకులుగా తయారు చేసిండు చూడండి ఎందుకు ఒక్కడ వల్ల ఏమైతే చెప్పండి ఆ కాలంలో ఉండే కానీ ఈ చివరి కాలంలో దేవుడు అందరినీ యాజకులుగా తయారు చేసిండు ఎందుకంటే అందరూ ప్రభును సేవ చేయాలి ఆయన సువార్త ప్రకటించాలని కాబట్టి ఈ రోజు వరకు కూడా దేవుని సంఘంలో క్రైస్తవ సంఘంలో ఇంకా ముస్తకే ఉంది మరి ఏంటి చేయాలా ముసుకు అది క్రీస్తువునందు కొట్టువేవ్వండి అని తేట అంటే వాళ్ళు ఇంకా ఆ ముస్కే నిలిచినది నేటి నేటి వరకు మూస గ్రంథము చదువు పిల్ల అంటే ధర్మశాస్త్రం చదివిన పిల్ల ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ ముసుకు ఎక్కడ ఉందంటే లేదు అక్కడ ముఖమే చెప్తున్నాడు తర్వాత వాళ్ళ హృదయంలో ఉందంట ముసుకు నీ హృదయమే ముసుకేసుకుంటే నీ హృదయం తెరవబడకపోతే ముసుకేసుకుంటే నువ్వు ఎప్పుడు ప్రభుని చూడగలవు నీ హృదయం లేదు ప్రభు ఉండేది నీ హృదయంలో చూస్తావు నీ నాలో ఉండడని హృదయం చెప్తుంది నీ హృదయం చెప్తుంది ఆయన నాలో ఉన్నడని పాపం కూడా చెప్తుంది నీ హృదయం చెప్తుంది నీలో పాపం ఉందని ముసుకుంది కాబట్టి వారి హృదయములు వాళ్ళ హృదయం మీద ఏంటంట ముసుకే నిలిచిందంట తీట పచ్చబడక ముసుకు నిలిచింది నేటి వరకు మోసేద్ గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నిలిచింది కానీ వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును అలలుయ ఎప్పుడు వైపు వాళ్ళైతే ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడే ముసుగు తీసి ఈ రోజు క్రైస్తవ సంఘం మీద ముసుకుంది నువ్వు అది తీయాలా నువ్వు వాళ్ళు దేవుని వైపున నడిపిస్తే ఆ ముసుగు వాళ్ళని తీసివేయబడుతుంది పుట్టితనంలో ఉన్నారు వాళ్ళంతా ఇంకా ముసుకులోనే ఉన్నారు ఆయన మైమని చూస్తలేరు ఆయనను చూస్తలేరు ముసుకేసుకొని పనులు చేస్తుంటే ఏమైపోతుంది చెప్పండి నువ్వు ముఖాన గుడ్డేసుకొని రోడ్ మీద నడుచుకుంటే పోతుంటే నువ్వు నువ్వు ఎటుపోతున్నా నీకు అర్థం కాదు ఏమొచ్చి బుద్ధితోనే తెలియదు ఏమైతే ఈ రోజు క్రైస్త సంఘం అట్నే ఉంది గలిబిల్లో ఉంది ముసుకేసుకొని ఎటు పోవాలి ఇటు పోవాలని చెప్పి అది కానీ నువ్వు దేవుడు నీకు ఆ ముసుకు నుంచి విడవలు కాబట్టి నువ్వు ఆ ముసుకు మోసే ముసుకు తీసేసిన తర్వాత తర్వాత కానీ మన ఆ రోజు కూడా ఈ రోజు కూడా ముసుకులాగానే ఉన్నారు వాళ్ళ జీవితాలు అట్లనే కాబట్టి మనం అట్లా ఉండొద్దు అని చెప్తున్నా అక్కడ మనం ముసుకు లేని దేవుని శృతిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా దేవుని శృతించాలా ఆయన మహిమను చూడాలి అందరూ ఆయన మహిమం చూడాలనేది దేవుని కృప దేవుని ప్రణాళిక కాబట్టి ఏముంది అక్కడ తీసి అప్పుడు వాళ్ళు తీసివేయబడతాదంట ప్రభుే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను ఆయన ఆత్మ ఎక్కడుంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఈ రోజు పర్శునాత్మ అభిషేక మీలో ఉంటే నీకు స్వాతంత్రం నీకు ఫ్రీడమ్ ఉంటుంది ఆయనలో నీకు స్వాతంత్రం ఉంటుంది ఈ లోకంలో కాదు ఆత్మలో స్వాతంత్రం ఉంటుంది అన్నట్టు చూడండి అప్పుడే నువ్వు కదా పర్లోక రాజ్యం నువ్వు ఎక్కడెక్కడ పోయి అవన్నీ దేవుడు చూపిస్తాను నీకు మనమందరం ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే ప్రతి బలింపజేయచ్చు ఇది మనం చేయాలన్నట మనమందరము ముసుకులేని ముఖం ముఖంతో అంటే మనలో ముసుకుండొద్దు మనలో కూడా ముసుకున్న ఒకవేళ మనల్ని ముసుకుంటే తీసేసుకోవాలా నువ్వు ఆమె తిరిగితే నీ ముసుకు తీసివే పడుతుంది నీ హృదయం మీద ముసుకుందేమో మన ముఖం మీద ముసుకుందేమో అది మనం తీసేసుకోవాలి ఈ రోజు అప్పుడే నువ్వు సంపూర్ణంగా ఆయన మహిమను చూడగలవు ఏ స్ప్రభుని చూడగలం మనం ఆత్మలు మనం కొనుక్కోపడగలం యహోన్ భక్తులు ఎట్లా పోయిండో అట్లా మనం కూడా పోతాం మనకు అలాంటి ఆశ ఉంటే కాబట్టి మనలో ముసుకుండద్దు మతపరమైన ముసుకులు ఉన్నారు ఈ రోజు లోకమంతా సంఘమంతా అతనే ఉంది సత్యము సమంలాగా తయారు చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట వాటి పక్కన పెట్టేసి ముసుకేసుకున్నారు తర్వాత ఏముంది ప్రభు యొక్క మహిమ నుండి అద్దం వల్లే ప్రతి మహిమ నుండి అధిక మహిమను పొందుచు చూడండి మహిమ నుండి అధిక మహిమను పొందుచ్చు అంటే ప్రాతిని కాలంలో ఎవరు పొందలే ఆ రీతిగా కానీ దేవుడు మనకిస్తున్నంత అంత గొప్ప మహిమను ప్రభు మనమే ఆయనే మన మహిమ కదా మనమే ఆయన మహిమ కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ప్రజ్వలింపజేయాలా ఆయన మహిమను అంటే ఆయన వాక్యాన్ని సత్యాన్ని మనం ప్రజ్వలింపజేయాలా ఒక జ్వాలలాగా నువ్వు దాన్ని తొలగించాలా అనేక చోట్ల మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కాబట్టి అప్పుడే ఆయనలో మనం చూడగలమన్నట్టు వ్యవహార భక్తులు వీళ్ళంతా పాత నిబంధన ప్రవక్తలంతా ఎందుకు వాటన్నిటి అంతగా చూడగలిగినారంటే అదే కారణం కాబట్టి ఆ రీతికి మనం తయారు కావాలా వాటి మనం ఏం చేయాలా చక్కదిద్దాలా సరి చేయాలా లోపాలను దిద్దాలా దానికి ముందు మనలో ఏమో బలహీతులు ఉంటే మనం సరి చేసుకోవాలా ప్రవ్వ నా ఏమో బలంగితులు ఉంటే నన్ను సరి చేయ ప్రవ్వ ఎందుకంటే ఇవన్నీ మనం చూపిస్తున్నప్పుడు దేవుడు ఫస్ట్ మనం సరి కదా ప్రభు అంటాడు సోదరుడ నీ కంట్లోన నలుసుని తీసేసుకో ఫస్ట్ తర్వాత ఎదుటి వాడిన కంట్లో నీకు బాగా అనిపిస్తున్నాడు కాబట్టి ప్రభు ఇది రెండు నుంచలు గల వాడేలు మనం చూస్తున్నాం ప్రకటన గంధంలో అది మనందరినీ సరి వాక్యము పాషర్కే కాదు చెప్పేటోళ్ళకే కాదు వినేటో కూడా అన్నట్టు కాబట్టి ఆయన వాక్యంలో అంతగా పవర్ ఉందన్నట్టు అది కీళ్ళలో దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచన అన్నింటినీ శోధిస్తుంది అవన్నీ కాబట్టి మన హృదయాలు కూడా ఈ క్షణం శోధిస్తూ ఉంది కాబట్టి ఆయనకు లోబడి మనం జీవించాలా ఆయన రాకడ త్వరగొంది మనం సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా మనకిచ్చిన ఒక భారం చూడండి క్రైస్తవ సంఘాన్ని ఈ రోజు జల్లు ఎట్లా ప్రవర్తిస్తున్నారో దాన్ని మనం ఆ లోపాలన్నిటిని సరిచేసి ఆయన ఎదుట నిలబెట్టాలా అందుకే దశలోని కొలెస్ట్రల్ రక్షణ పత్రిక మొదటి అధ్యాయంలో పావులు ఒక విషయం చెప్తాడు వాకింగ్ విషయను కొలెస్ట్రల్ రక్షణ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో ప్రతి మనుషుల్ని క్రీస్తులందరూ సంపూర్ణంగా చేసి ఆయన ఎదురుతో నిలబెట్టవాలని కాబట్టి మన ప్రయాసం అది ప్రతి సంఘాన్ని ప్రతి సంఘం అంటే చేసి ఆయన ఎదురుతో నిలబెట్టాల అంటే ఆయన మహిమ వాళ్ళంతా ఆయన మహిమ కదా ఆయన మహిమలాగా మార్చబడాలి వాళ్ళంతా ఆయన మహిమలాగా లేరు వాళ్ళు ముసుకేస్తున్నారు ఆ ముసుకులను తీసినప్పుడు ఆయన మహిమను చూడగలరు అది మనకి ఇచ్చిన మనకి దేవుడు విధానం కాబట్టి ఆ ముసుకు నుంచి మనుషులు విడుదల ఆయన మహిమను చూసే మనం తయారు చేయాలి ప్రతి మనుషుల్ని చేసి ఎప్పుడు సంపూర్ణ ఆయన వాక్యం మన సత్యాన్ని సంపూర్ణగా చేసి అనేది నిలబెట్టాలంటే మనం అందరూ ఒక స్థంభంలాగా నువ్వు నిలబెట్టాలి ఇందాక విషయం స్తంభం అర్థం ఏంటంటే నువ్వు నువ్వు నిలబడాలా అనేకను నిలబెట్టాలా నువ్వు వెలగాల అనేకులు వెలిగించాలి కదా చూడండి నిలబెట్టాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుషునికి బోధించచ్చు చూడండి సమస్త విధమైన జ్ఞానం అంటే అది మనకి ప్రభు మన అటు అన్నిటిని మనము చేయాలా జ్ఞానం పొందుకోవాలా బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుతున్నాము కాబట్టి ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి సమస్త విధమైన జ్ఞానం గురించి చెప్తున్నాక అంటే తగిన జ్ఞానం దేవుడు మనకి ఇస్తారంట మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళినప్పుడు ముందే ఇస్తాడు ముందు మనం సేద్యం చేస్తే అప్పుడు దేవుడు వర్షం ఇస్తాడు సేద్యమే చేయకుండా పోకుండా అన్ని ఒకసారి ఇచ్చినాక నేను పోతానంటే కాదు కదా కాబట్టి ఆయన ఇస్తాడు అని అది ఎట్లా ఇస్తా అనేది మనం చూస్తాం బుద్ధి చెప్పచ్చు అంటే దేవుని వాక్యమే మనకు బుద్ధి జ్ఞానం ఇస్తుంది ప్రతి మనిషిని బోధిస్తూ ఆయన ప్రకటిస్తున్నాము అందు నాలో బలముగా కార్యశుద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాము కాబట్టి అది ఆయన క్రియాశక్తిని బట్టి ఆయన శక్తిని బట్టి మనం పోరాడుచు మనం ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆయన లేకుండా ఏ ప్రయాస కూడా అది ఏం మన వల్ల కాదన్నట్టు కాబట్టి అందుకే ప్రభు తన ఆత్మ మనకు అందరికీ అనుగ్రహించి ఆయన ఎన్నో విషయాలు మనకు చూపించి ఆయన పరలోకి అందుకే యోహన్స్ వార్త పద్నాలుగు అర్థం పైన వచ్చినప్పుడు నేను తండ్రి ఎదుగుకు వెళ్ళిచ్చున్నాను నేను చేయ క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచేవాడును చేయను ఆయన చేసిన క్రియలన్నీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు అందరు చేస్తారంట తర్వాత వాటికంటే గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను కాబట్టి ఆయన కొరకు మనం గొప్ప గొప్ప కార్యాలు మనం క్రైస్తవ సంఘాన్ని ఉద్యీవింపజేయాలా ఒక జ్వాల లాగా దాన్ని పూర్వ ఉద్యోగం తీసుకున్న ఏషియా రాజు ఒక పాత నిబంధన కాలంలో ఉన్న సంఘంన్ని ఎట్లా ఉజీవింపజేసిందో ఆరాధన స్టార్ట్ అయిపోయిందో ఇప్పుడు ఆత్మతోని సత్యంతో ఆరాధన చేయాలా వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు మనం తయారు చేయాల సంఘాన్ని అట్లా ఉద్యంప చేసి మనం వెలిగించాల అంటే కృతదేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేశాం పరిశుద్ధులకు దేవే మా ప్రియ పర్లోపు తండ్రి నీ కేస్తు తులు నా దేవ నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ఈ యొక్క మధ్యకాని మీ స్వరమైన ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారనైనా గొప్ప దేవ పతి లోపాన్ని దిద్దాలని ప్రవ్ మీరు మాకు చూపించినారు నైనా గొప్ప దేవ ఓ దేవా పతి క్షణం మేము ప్రవా నైనా మీ వల్ల మేము జీవించాలా ప్రవా మాలో కూడా వెళ్ళిన బలహితుంటే ప్రవ ఈ వాక్యం ప్రకారం మమ్మల్ని సరి చేయండి ప్రవా అనేకులను ప్రవ్వా నైనా మీ చెంత మీరు నడిపించే బిడ్డగా మేము ఉండాల ప్రవా దేవ మీకు సంపూర్ణత సారలత పరిశుభ్రత మేము కలిగి ఉండాలా ప్రభావ నైనా ప్రతి ది లోపాన్ని మేము దిద్దాలా ప్రవ నైనా ఏసయ ఈ లోపం ఎంత భయంకర ఉంది ఓ ప్రభావ సత్యమునికి స్థమంలాగా ఉన్నాల్సిన సంఘం ఈ రోజు జనులు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు ఆయన ఏదో చేస్తున్నారు ప్రభావ నైనా ఎంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం ఆయన వాళ్ళన్నింటినీ ప్రభావ మేము సరి చేయాలా ప్రభావ గొప్ప ఉద్యమం తీసుకొని రావాలా ఆ విగ్రహాదాన్ని ఏ వస్తువులన్నింటినీ తీసి పడేయాలా ప్రభావాళ్ళ హృదయాల నుంచి ప్రభావ నైనా అది మొత్తం మందులను క్లీన్ చేయాలా ప్రభావా ఓ ప్రభావ నిష్కలంకమైన ఓ ప్రభావ కన్కలాగ ప్రవ మీ చంద్ర మీరు నడిపించాలా ప్రభావ పశుధమైన ఓ ప్రవ కన్కలాగ ప్రభాలను తయారు చేయాలా ప్రభావ అది ఎంతో కష్టతరమైన ప్రవ సమస్తం మీకు సాధ్యమైనా తండ్రి సమస్త మీ జ్ఞానం అనుగ్రహించి ఏ రీతి హెచ్చరించాలా ప్రకటించాలా బోధించాలా మీరే మాకు నేర్పించండి మమ్మల్ని నడిపించండి బలపచ్చి ప్రతి చోట్ల మీకు మమ్మల్ని శాసన పెట్టుకోండి ఈ చివరి కాలంలో ప్రభావ ఎంత భయంకరంగా ప్రవ దృష్టి పనిచేస్తున్న కఠిన ఆత్మలు పట్టి ప్రవ మనుషులు కఠిన హృదయలు ఉన్నారు ప్రభావ వాళ్ళ హృదయాలను మార్చినట్టు ప్రభావ ఓ దేవ మరొక అవకాశం పెట్టడం కనుగ్రహించి ఈ శక్తిని గ్రహించాలన్నా వాళ్ళను ముసుకు తీసుకువెళ్ళాలా ప్రభావ ఈరోజు అంతా ముసుకేసుకుంది సంఘంనైనా ముసుకు నుంచి మీరు తీసుకొని బయటకు రావాలా మహిమను చూసే వాళ్ళకి మనం తయారు చేయాల ఆ రీతిగా మమ్మల్ని నడిపించి నూతన అభిషేకం తగిన పశుదాత్తు నడిపి అందరికీ అనిపించి నడిపించండి ప్రదర్శిస్తున్న అందరి ఆశ్రయించిన నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతి మనం లింపని ప్రభు అయినా ఓ దేవాత దేవా మీ మహిమర్మే మమ్మల్ని నడిపించండి ఓ ప్రూప్ ప్రదేశిస్తున్న అందరినీ వాళ్ళందరినీ ఆశ్రయించి దీవించి బలపించ ప్రతి చోట మీరు మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకుని మీరు ఆకర్ సిద్ధపచ్చుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమె గొప్ప జనం కనకరించండి ఆదరించండి ఆత్మ చేసుకు తీసి సరస్వతి నడిపించి వారి సేవ చేయాలి కానీ చేయండి ఆటగిండి ఆధివానికి బాబీ మార్చి రక్షణ దాన్ని నా దీవానికి సోదం వ్యాక్సిన్ రక్తాన్ని పోషించండి నా దీవానికి పతి సంఘం సరస్వతం రావాలా అలాగే రక్షణ పొందాలా కార్యసిద్ధి చేయండి స్వార్థ అందించండి నాదివానికి లోకం భయంకరం దేశ ప్రభావ రక్షణ మళ్ళీ నడిపించి మీరే వాడుకోండి ముట్టని తాకండి ప్రస్తుతాత్వం నుండి బలం తంపి మీకోసం పౌరక్షం సేవ చేసి కుటుంబంలో నిమ్మది శాంతి కష్టం తొలగించి జాబ్ లాభలతో వైరస్ నుంచి కాచి కాపాడండి వైరస్ ప్రభావ అలాగే నాది కొన్నిసేపు ఆపండిసే అలాగే మీరు కనించండి అనేక స్వార్థం సాధించండి ఇన్న వాక్యం ప్రభావ ధ్యానం చేసి ఇంత ముందు ఇది కావాలా అలాగే ఆత్మల భారం కల్లీలు ప్రార్థన తెచ్చండి అలానే అనాదివానికి మాకు సాయకుండా నడిపించి ఇంతవరకు నడిపించను ఇంత ముందు మీరే నడిపించి స్థిరపరిచి బలపరిచి ఆదరించి సైతాన్ని తీయాలి కలిసి ప్రార్థించను అన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి కేబీపీఎం గ్రూప్ను ప్రదర్శిస్తే ఒక కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన కాక ఆ మెయిన్